జాగ్రత్తగా నీ దృష్టిని ఆజ్ఞాచక్రంలో కానీ సహస్రార చక్రంలో కానీ లేదా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి స్థాయి భేదాలు బ్రహ్మరంధ్రంలో కూడా మళ్ళా స్థాయి ఒక ఎనిమిది స్థాయి చెప్తారు అక్కడ కూడా సరే ఏదేమైనప్పటికీ కనీసం నాలుగన్నా తెలుసుకోవచ్చు ఇట్లా జాగ్రత్తగా ఇదే శరీరాన్ని మానవ దేహ శివలింగ యంత్రంగా చూడవచ్చు ఇది అంగము కాదయ్యా లింగము అంగము లింగము సంగము. సంఘమేమో జీవుడు ఈ మూడింటిని భంగపరిచేవనుకో నువ్వు ముక్తుడు అభిమానమే ఈ మూడింటిని కలుపుతుంది ఆ సంఘం అంగము లింగము సంగము భంగము చేసేవనుకో అప్పుడు అభిమాన త్యాగం కైవల్య మార్గం ఇలా జాగ్రత్తగా నీ రోజువారీ జీవితంలో ఏదైనా చెయ్యి ఏదైనా ఆలోచించు ఏదైనా వివరించు ఏదైనా విచారణ చేయి కానీ ఏముండకూడదు అభిమానం చద కనుక నేను కర్తని కర్తను అనేది కర్తృత్వాభిమారము నేను భోక్తను అనేది భోక్తృత్వాది మారము రెండును మనస్సుకు సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు కానీ కావు ఆత్మకి ఎట్టి సంబంధం లేవు నువ్వు పచ్చ చీర కట్టినా అదే ఎర్ర చీర కట్టినా అదే తెల్ల చీర కట్టినా అదే దానికి ఏ వర్ణాలతో పల్లి మనోస్థాయిలో గోచరించు కర్తృత్వ భోక్తృత్వాది అభిమానములు మనస్సు ఉన్నంత వరకే ఉండు సింపుల్ యాజ్ చిత్రం మనో మనోమయమైనటువంటి చిత్రం సమాధిలో మనస్సు నశించకనే సర్వము సమసిపోవును అంటే సింపుల్ యాజెక్ట్ అలలు ఉన్నంత సేపే మనసు. అలలు ఉడిగిపోతే సముద్రమే ఘనీ భవించిన సముద్రం సమాధినిష్టలో తోచిన స్వరూపజ్ఞాన ద్వైత భావనయే అంతరించుటేత కర్తృత్వము ఉండదు అంటే యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అల అలల మధ్యలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి ఆ కలిపురుషుని మాయా ప్రభావం ఇంద్రజాల ప్రభావం చేత కొట్టుకుపోతుంది అదే ఘనీ భవించిన సముద్రం వలే ఉన్నాడు అనుకోండి స్వరూప జ్ఞానంలో పరమాత్మ అక్షరుడు మెగ అంటే ఏముంది అందులో ఇప్పుడు ఏమైనా అమీబాన్ని సృష్టించానని ఏమన్నా సముద్రం త్రిమింగళాన్ని సృష్టించానని సముద్రం ఏమని అనుకుందా ఏమి లేదు కదా అది త్రిమింగలమైన సముద్రానికి ఒకటే అమీబ అయినా నో డిఫరెన్స్ బీజవృక్ష న్యాయం చేత ఏర్పడే ద్వంద్వ ప్రవృత్తులు కానీ ద్వంద్వరూప కర్మ కర్త క్రియ అనే త్రిపుటి కానీ జ్ఞాత జ్ఞానము జ్ఞేయమనే త్రిపుటి కానీ ధ్యానము జాత ధ్యేయమనే త్రిపుటి కానీ లేనే లేవు సర్వే సర్వత్రా సర్వగతమై సర్వాధారమై సర్వధారి అయి సర్వసాక్షి అయి కారణమై, ఆత్మ ఒక్కటే ఉన్న మిగిలినవి ఏవి కూడా లేవు అవన్నీ అనుకోవడం చేత అభిమానపూర్వక దృష్టి చేత మాత్రమే ఉన్నట్లుగా సూచుతున్నాయి అంతే తప్ప వాస్తవానికి లేవు అదేంటండి నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం నానా కష్టాలు పడి బస్సులెక్కి ఆటో లెక్కి రిక్షాలెక్కి బాడలు వేసుకెళ్ళి విమానాలు వేసుకెళ్ళి మోళ్ళు మోళ్ళు దేశాలు తిరిగి మోళ్ళు ప్రపంచాలు తిరిగి మోళ్ళు ప్రపంచాల్లో నానా కష్టాలు ఎంతో విలువైనటువంటి ధనద్రవ్య రాసులను ధనధాన్య అష్టైశ్వర్యాలు అంటావా లేదా ఈ అష్టైశ్వర్యాల సముపార్జన అంతా కదా నేను చేసావా ఆ చేశా ఆ చేశానన్న అభిమానమే విత్తనం పేరే ఇంకేం లేదు మరి ఆ విత్తనం ఏమవుతుందయ్యా మళ్ళా కర్తృత్వ భోక్తృత్వాలుగా నీకే చెందుతుంది ఎవడు పట్టుకెళ్ళ ఏదో ఒక రోజుకు నువ్వు అనుభవించడమో పోగొట్టుకోవటం రెండిట్లో ఏదో జరుగుతుంది అది ఉంటే అనుభవిస్తావు లేకపోతే పోగొట్టుకుంటావు అంతే కదా ఈ శరీరంలో ఉంటే అనుభవిస్తావు ఈ శరీరమే పోయింది నువ్వు సంపాదించిన అష్టైశ్వర్యాన్ని ఏం చేసుకుంటావు నూట డెబ్బై గదులు కట్టుకున్నాడు వాడికి అష్ట ఐశ్వర్యాలు ఉన్నాయి కదా ఈ నూట డెబ్బై గదుల్లో వాడు పోయాడు అనుకోండి ఏదో రాత్రిపూడు ఏదో గదిలో పుడుకుని వాడు ఏ గదిలో పోయాడు వెతకడానికి నానా కష్టాలు కూడా ఇప్పుడు వాడు ఉండి అనుభవించాడా పోయి పోగొట్టుకున్నాడా అనేది ఎవరికి తెలియదు ఎందుకని ఈ శరీరీ సంగతి వాడు పట్టించుకోలేదుగా ఎంతసేపు ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి ధైర్య లక్ష్మి విజయ లక్ష్మి వీరయలక్ష్మి ఎంతసేపు అష్టైశ్వర్య అష్టలక్ష్మి వైభవం చదువుకోవడమే సరిపోయింది హరి అను రెండు అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ హరిగరే హరి శ్రీకృష్ణ సర్వగురువు హరించడి వాడిని హరిని పట్టుకోవాలి గాని నీ అజ్ఞానాన్ని నీ అభిమానాన్ని హరించే హరిని పట్టుకోవాలి ఎప్పుడు కూడా హరి హరినామ స్మరణం అనేది ఫలితం మీకు చిన్న ఉదాహరణ చెప్తా చాలామంది ఏమిటి ఈశ్వరుణ్ణి అర్చించడం వల్ల నాకేమిటి ప్రయోజనం స్వర్గం నరకం వెళ్ళటం వల్ల ఏమిటి ప్రయోజనం అని అనుకున్నారనుకోండి సపోజ్ స్వర్గానికి వెళితే నీ కోరికలన్నీ తీరిపోతాయి నా కోరికలన్నీ తీర్చగలిగేది ఏమిటంటే స్వర్గం నా దుఃఖాలకు నిలయం ఏంటంటే నరకం ఇలా చెప్పబడింది ఇలా ఎందుకు చెప్పారు